ఇప్పుడు బుచ్చుబాబు రచనల్లో సజీవ పాత్రలు ఈ అంశంపై రచయిత రెడ్డి వెంకటరామయ్య గారు ఏమంటున్నారు నిందాపరిక సాహిత్యంలో ముఖ్యంగా కథల్లోనూ నావలల్లోనూ పాత్ర చిత్రెంతో ప్రాధాన్యం ఉంటుంది ఇంటిని చూసి వెళ్ళాలని చూడాలన్నట్టుగా పాత్రలను బట్టి రచయిత సత్తా ఎంతో అంచనా వేయచ్చు బుచ్చుబాబుని మరే రచయితనో పోల్చడానికి వీల్లేదు ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది శైలిలో శిల్పలో స్పష్టమైన స్వంత ముద్ర కనపరిచిన గుచ్చుబాబు పాత్రచిత్రని నిలబెట్టుకున్నాడు తల్లిదండ్రులు పోలికలు అలవాట్లు అందచందాలు గుణగణాలు పిల్లలకి వచ్చినట్టే ఏ రచనలోని ఏ పాత్రలోనైనా అంతో ఆ రచయిత కనబడతాయి గుచ్చుబాబు భావుకుడు స్వాత్నికుడు మేధావి తాత్విక చింతన కలవాడు అందువల్ల ఆ భావుకత ఆ మేధస్సు లౌకిక పరిధుల్ని సంచరించే ఆలోచనలు ఆయన పాత్రల్లోనూ కూడా ప్రముఖంగా కనిపిస్తాయి ఆ కాలపు అందరు రచయితలాగే భావకవిత్వోద్యమ ప్రభావం కాల్పనికోద్యమ ప్రభావం బుచుబాబు మీద కూడా ప్రబలంగా పడింది పలువురు ఆంగ్ల కవులతో పాటు నండూరి దేవులపల్లి వంటి తెలుగు కవులను కూడా బుచ్చుబాబు ఎంతగానో అభిమానించాడు భావకవుల్లో సామాన్యంగా కనిపించే ప్రేమ ఉపాస సౌందర్యారాధన అది ప్రకృతి సౌందర్యం కావచ్చు స్త్రీ సౌందర్యం కావచ్చు బుచ్చుబాబు పాత్రల్లో ఎక్కడ కనిపిస్తాయి ముఖ్యంగా పురుష పాత్రల్లో అలౌకికమైన ఆనందం కోసం ఆరాటపడటం శారీరకమైన సుఖం ఒక్కటే పడి అవసానం ప్రేమ కోసం ప్రాపులాటం అందుబాటులో ఉన్న అందాన్ని ఆనందాన్ని అనుభవించడంలో ముందు వెనుకలాడటం ప్రేమని ప్రకటించడంలో దాగుడుమూతలాడటం భావకవుల్లోని ఇలాంటి లక్షణాలన్నీ బుచ్చుబాబు పాత్రలో కూడా కనిపిస్తాయి చాలామంది రచయితలు పాత్రల బాహ్య స్వరూపాల చిత్రణకి ప్రాధాన్యమిస్తారు బుచ్చుబాబు తన పాత్రల అంతరంగాలను అద్భుతంగా చిత్రిస్తాడు బుచ్చుబాబు తన ఆత్మకథకి నా అంతరంగ కథనం అని పేరు పెట్టుకున్నాడు ఆయన రచనలు అన్నిట్లోనూ మనకి ప్రస్ఫుటంగా కనిపించేది పాత్రల అంతరంగ కథనాలే మానవుడి మనస్తత్వ విశ్లేషణ మనిషి బాహ్య స్వరూపాన్ని చిత్రించినట్టుగా అతడి అంతరంగాన్ని కూడా విడమర్చి విశదీకరించడం బుచ్చుబాబు ప్రత్యేకతలు నిజానికి మనోవైజ్ఞానిక దృష్టికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన తెలుగుల ఆయనే ప్రథముడు బుచ్చుబాబు రచనలు చేసేనాటికి ప్రైడ్ హేవలాకెలిస్ వంటి పాశ్చాత్య మనోవైజ్ఞానికవేత్తల పరిశోధనలు వారి ప్రతిపాదనలు బాగా ప్రచారంలో కూర్చి ఆ రంగంలో కొత్త విలుగుల్ని ప్రసరించాయి మనిషి అంతరంగానికి ఆలోచనలకి కొత్త అర్థాలు చెప్పాయి బుచ్చుబాబు ఈ శాస్త్రవేత్తల సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అవటమే కాకుండా ఆ సిద్ధాంతాల వల్ల ప్రభావితుడు కూడా అయ్యాడనేది ఆయన పాత్రల అంతరంగ చిత్రాల ద్వారా మనకి అవగతం అవుతుంది చివరకు మిగిలేని నవల్లో కథానాయకుడైన దయానిధిలో ఫ్రాయిడ్ ప్రతిపాదనల్లో ప్రధానమైన ఇడిపస్ కాంప్లెక్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుందని పలువురు ప్రముఖ విమర్శకులు భావించారు దయానిధిలాగే బుచ్చుబాబు కథల్లోని అనేక పాత్రలు కూడా అంతర్ముఖంగా ఉంటాయి కొందరు తత్వశాస్త్రవేత్తల ప్రభావం కూడా బుచ్చుబాబు మీద ఉంది వీరిలో బెటాన్స్టల్ ముఖ్యం రాధాకృష్ణన్ వంటి భారతీయ తత్వవేత్తల రచనను కూడా బుచ్చుబాబు అధ్యయనం చేసి వాటి సారాన్ని ఆకలించుకున్నాడు చివరకు మిగిలేని కొన్ని ప్రధాన పాత్రల్లోనూ ఆయన కథల్లోని మరికొన్ని పాత్రల్లోనూ కూడా సామాన్య మానవుల ఆలోచనలకు అతీతమైన తాత్విక చింతన కనిపిస్తుంది మానవ జీవితాలను దుఃఖమయం చేసేది ప్రేమ రాహిత్యమేనని గట్టిగా నమ్మాడు భౌతికమైన ఇతర కష్ట నష్టాల కంటే ప్రేమరాహిత్యం అనేదే మనుషులను ఎక్కువగా బాధిస్తుందని ఆయన విశ్వాసం అందుకే ప్రేమరాహిత్యమే చివరకు మీలేని ప్రధాన భూమి కలిగింది బుచ్చుబాబు పాత్రలో కొన్ని ప్రేమించి బాధపడతాయి మరికొన్ని ప్రేమించలేక బాధపడతాయి మరికొన్ని ఆ ప్రేమ గురై బాధపడతాయి బుచ్చుబాబు నవల్లోనూ ఆయన కథల్లోనూ వందల కొద్ది పాత్రలున్నాయి అయితే వాటిలో ప్రముఖంగా ప్రస్ఫుటంగా కనిపించేవి పాఠకుడి మనసులో చిరకాలం నిలిచిపోయేవి స్త్రీ పాత్రలే ఇందుకో కారణం ఉంది స్త్రీ పురుష సంబంధాల చిత్రణలో ప్రత్యేక మార్గాన్ని అనుసరించిన బుచిబాబు అన్ని స్త్రీకి అగ్రస్థానం ఇచ్చి గౌరవించాడు ఆయన సృష్టించిన పురుష పాత్రలలో లేని ధైరత్వం వివేకం విచక్షణ జ్ఞానం నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమ స్త్రీ పాత్రలలో కనపడతాయి స్త్రీ ప్రేమని ఓదార్క్కుని ఔదార్యాన్ని అనుక్షణము ఆశించేట్టుగా స్త్రీ ఆలంబన లేనిదే ఏమీ చేయలేనట్టుగా కనపడతాయి ఆయన పురుష పాత్రలు బుచిబాబు మీద కూడా చలం ప్రభావం ఏదో ఒక దశలో ఎంతో కొంత ఉంది అయితే స్త్రీ పురుష సంబంధాల చిత్రణలో స్త్రీ పాత్ర చిత్రణలో చలం దారి వేరు బుచిబాబు మార్గం వేరు బుచిబాబు పాత్రలు కూడా తమని కట్టిపడేసిన కృత్రిమ బంధనాల నిర్బంధాల నుంచి స్వేచ్ఛ కావాలని తప్పిస్తూ ఉంటాయి అయితే ఆ పాత్రను కోరుకునే స్వేచ్ఛ అనేక సందర్భాల్లో భౌతిక సుఖాలకి లౌకిక పరిధులకి అతీతమయ్యేదిగా ఉంటుంది భావకవులు ప్రచారం అమలిన శృంగార ధోరణి బుచుబావు పాత్రలో కూడా చాలా చోట్ల కనిపిస్తుంది మామూలు మనుషుల్లో మనకి సామాన్యంగా కనపడని విశిష్ట లక్షణాలన్నీ పొందుకొచ్చి విలక్షణమైన రీతిలో తన స్త్రీ పాత్రలు తీర్చిదిద్దాడు బుచిబ చివరకు మిగిలేదులో అమృతం కోమలి వంటి పాత్రల మాదిరిగానే ఆయన కథల్లో కూడా విలక్షణ వ్యక్తిత్వం ఎన్నో స్త్రీ పాత్రలు మనకు ఎదురవుతాయి నన్ను గురించి కథ వ్రాయగు అన్న కథలో కుముదం బి అన్న కథలో హాషిమా బి అడివి వెన్నెలలో నిర్మల మేడమిట్లు కథలో అరుణ నిరంతర సుగుణ ఎల్లోరాలో ఏకాంత సేవలో జ్ఞానసుందరి అరకులోయలో కూలిన శిఖరం అన్న కథలో గిరిజన స్త్రీ మూన పొగలేనిప్పులో సీతారత్నం ఇటువంటి స్త్రీ పాత్రలన్నీ అసాధారణమైనవి బుచ్చుబాబు చిత్రకారుడు కూడా నన్న విషయం ఆయన పాఠకులకు చాలా మందికి తెలియకపోవచ్చు చిత్రకారులు శిల్పుల ఊహలు ఆలోచనలు చిత్రంగా ఉంటాయి చాలా సందర్భాల్లో సామాన్యులకి అర్థం కానట్టుగా ఉంటాయి వారి సౌందర్య దృష్టి భిన్నంగా ఉంటుంది ప్రతిభావంతో అయిన ఒక చిత్రకారుడు పూర్తిగా తనదైన శైలిలో ఏ నిర్వచనానికి ఏ లక్షణానికి అందని విలక్షణమైన రీతిలో చిత్రించిన చిత్రాల్లో ఉంటాయి బుచ్చిబాబు పాత్రలు ఆయన రచనలు వాటిలోని పాత్రలు సాహిత్య ప్రియుల హృదయాల్లో సజీవంగానే ఉంటాయి బుచ్చిబాబు రచనల్లో సజీవ పాత్రలు ఈ ప్రత్యేక శ్రీ డి వెంకటరామయ్య గారి ప్రసంగం విన్నారు